నాహం కర్తా హరిహి కర్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు ప్రసాద్ గారు మీరు మూడు నేరాలు చేశారు అవి సాధారణమైన నేరాలు కావు అవినీతి నేరాలు వీటికి మీ సంజాయిషీ ఏమిటి ఈ ప్రశ్నతో నన్ను నిలదీసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు నేను నిరుత్తరుణ్ణయిపోయాను నాలుగు సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశాక ఒక ఏడాది పాటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఎదురైన ఘన స్వాగతం ఇది అప్పటికి శ్రీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వచ్చి ఆరేడు మాసాలు కావస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే సమయంలో నేను ఇండియాలో లేకపోవడం ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి నాకు లోతుగా తెలియదు ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే అప్పటిదాకా బయట ఉన్న నాకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే రావేమో అన్నారు క్రమంగా మిత్రుల ద్వారా తెలిసిందేమిటంటే ముఖ్యమంత్రి ఒక పాటికి ముప్పై మంది అధికారులని సస్పెండ్ చేయబోతున్నారని కొందరిని చేసేసారు కూడా పరిపాలనలో అవినీతిని సమూలంగా పెకిలించి ముందు అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి భావించారు ఆసక్తి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆ పాటికి ముప్పై మందిలో నా పేరు కూడా ఉందట ఈ వార్త మిత్రుల ద్వారా విన్నప్పుడు నేను నిర్ఘాంతపోయాను ఇది గాదని వట్టి వదంతి మాత్రమేనని అనుకున్నాను కాని క్రమంగా అవినీతి అధికారుల జాబితాలో నన్ను కూడా చేర్చారని ఎన్టీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక వ్యవస్థ ధర్మ మహామాత్రముందు పంచాయతీ తప్పదని ముఖ్యమంత్రి సన్నిహితులైన మిత్రులు చెప్పడంతో నేను అయోమయంలో పడిపోయాను ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతోంది టీటీడీలో ఉండగా భక్తులు హుండీలో వేసే ప్రతి నయా శ్రీనివాసుడిదేనని ఆ సొమ్మికి అర్థవంతమైన ప్రయోజనం కల్పించడమే నా బాధ్యత అని నమ్మి పనిచేశానే ఇప్పుడు నాకు అవినీతి ముద్ర వేస్తున్నారేమిటి ఇలా మదన నేను ఎప్పుడైనా ఎక్కడైనా నా అధికార పరిధికి మించి నిర్ణయాలు తీసుకుంటే ఉండవచ్చు నా మీద కొందరు టీటీడీ బోర్డు సభ్యుల్లో ఈ అసంతృప్తి ఉన్నమాట కూడా నిజమే అవైనా ఆయా సందర్భాల్లో నాకు తెలియని అనిర్వచనీయమైన శక్తి ఏదో నా చేత అలా తప్ప నా సొంత సృజనాత్మకత కాదని నమ్ముతూ వచ్చాను ఇంతకు మించి తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా నేను ఎలాంటి అవినీతి చర్యలకు అవకాశం ఇవ్వలేదు కదా మరెందుకు ఇప్పుడేలా అవినీతి ఆరోపణల చట్టంలో నన్ను ప్రభుత్వం ఇరికిస్తోంది తెలియదు తెలియకపోగా ఈ వదంతులు నన్ను మానసికంగా బాగా కృంగతీశాయి ముఖ్యమంత్రితో సహా మంత్రుల్లో చాలా మంది కొత్త వాళ్లే వారికి పరిపాలనలో అనుభవం తక్కువ తాము రాకముందు అడ్మినిస్ట్రేషన్లో అంతటా బురద కుళ్ళు మాత్రమే పేరుకుపోయి ఉందని దాన్ని ప్రక్షాళన చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నుంచి అతి జూనియర్ మంత్రి దాకా అందరూ నమ్మేస్తున్నారు నిజానికి అధికారుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అని చాలామంది మంత్రులు ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ స్థితిలో మన మాట వినేవాడు లేడు విన్నా నమ్మేవాడు అర్థం చేసుకునేవాడు కూడా అక్కడ లేరు దీంతో నా పరిస్థితి మరింత అగమ్య తయారైంది నా గురించి నా పని విధానం గురించి క్షుణ్ణంగా తెలిసిన నాయకులు పదవుల్లో లేరు ఉన్న వాళ్ళకి తెలియదు తెలియకపోగా ఆ ముందు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లంతా అప్పటి కష్మెలాన్ని ఒంటి నిండా పులుముకున్న వాళ్ళేనని అపారమైన నమ్మకం లేదా అనుమానాన్ని వెళ్లగక్కుతున్నవాళ్ళు పోని నన్ను ఎరిగిన సీనియర్ అధికారులు ఎవరన్నా ముఖ్యమంత్రికి చెప్పగలరా అంటే ఎవరు ధైర్యం చేసి నా తరఫున ఒకళ్ళతా తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడతారు అవినీతి పరుల జాబితాలో నా పేరు ఉందన్న ప్రచారం నాలో విపరీతమైన నైరాస్యాన్ని పెంచేస్తోంది నేను అవినీతి పరుణ్ణి కాదు కాదు అని ఎలుగెత్తి అరవాలనిపిస్తోంది నా గురించి తెలిసిన వాళ్ళెవరూ ముఖ్యమంత్రికి చెప్పగలవాళ్లు కారు పోనీ నాకుగా నేను వెళ్ళి చెప్పుకుందామా అసలు ప్రభుత్వం అంతవరకు నా మీద అవినీతి ఆరోపణలు ఏమిటో నాకు చెప్పనేలేదు విషయం ఏమిటో తెలియకుండా నాకుగా నేను వెళ్ళినా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తారన్న గ్యారంటీ లేదు పైగా అవినీతి పరుడు అని ప్రచారం చేయబడుతున్న వాడికి ఇంటర్వ్యూ ఇచ్చే స్థితిలో ఆరు రోజుల్లో శ్రీ ఎన్టీ రామారావు ఉన్నారా ఒక్కసారిగా నా స్థితి అంధకార బంధురమైపోయినట్లు నాకు సన్నిహితులైన మిత్రులు రకరకాల సలహాలు ఇచ్చారు నువ్వెందుకు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నావు నీలాగే వివరణ ఇద్దామని మొన్న ఫలానా మన సీనియర్ వెళ్తే స్వీయమతి మోహన్ కూడా చూడలేదు వదిలి ఏమవుతుందో చూద్దాం చార్జ్షీట్ ఫైల్ చేయాలి కదా ఆ మహామాత్రో గేత్రో అప్పుడే చూసుకోవచ్చు అందాక నీకు పోస్టింగ్ ఇవ్వడా అది చూద్దాం ఎన్ని కోర్టులు లేవు ఎంతమంది గొప్ప అడ్వకేట్లు లేరు మనకి ఇలాంటి సలహాలు చాలా వచ్చాయి నా బాధ వ్యధ వాళ్ళకి అర్థం కావడం లేదు కోర్టులు కేసులు వీటి గురించి నేను బెంగపడటం లేదు నేను ఏం నేరం చేశానో నాకు తెలీదు కానీ నా మీద ఒక దుష్ట ప్రచారం మాత్రం జరిగిపోతుంది ఈ ప్రచారం నన్ను మానసికంగా దహించి వేస్తోంది అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తెలియం సంభావితాకీర్తిర్ మరణాదిరిచతే ప్రజలు ఎప్పుడు నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు ఆత్మగౌరవం గల వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది మామూలుగా తిరుపతిలో పనిచేసినంతకాలం ఇలాంటి స్థితి ఏది వచ్చినా గుడిలోకి వెళ్ళి శ్రీనివాసుడికి మొరబెట్టుకునేవాణ్ణి అందుకే ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే శ్రీనివాసుడికి ఓ నమస్కారం పెట్టి ధైర్యం చేసి నా జాయినింగ్ రిపోర్టు ప్రభుత్వానికి పంపించాను పోస్టింగ్ ఇచ్చేది లేనిది దీంతో తేలిపోతుంది ఆ జాయినింగ్ రిపోర్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్కి చేరుకుంది ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ వెంటాడుతుండగా ఆ మర్నాడు ఇప్పటి చీఫ్ సెక్రటరీ అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ మోహన్ కందా నుంచి ఫోన్ కాల్ వచ్చింది దాని సారాంశం ముఖ్యమంత్రి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సంభ్రమ ఆశ్చర్యాల మధ్య ఆ మరణాడు నేను ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావును కలవటానికి మొట్టమొదటిసారిగా వెళ్లాను హైదరాబాద్ లో సెక్రటేరియట్ మధ్యలో ఉండే చీఫ్ మినిస్టర్ కార్యాలయంలోకి వెళ్లగానే అక్కడ సిబ్బంది నన్ను రామారావు గారి ప్రైవేట్ రూమ్ లోకి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు ఎలాగో నా మీద ఆరోపణలు వచ్చేశాక ఆయన ఇంకా అడిగేదేమిటి ఒకవేళ ఆయన ఏమి అడకపోయినా నేనేం చేయాలి నాకుగా నేనేమన్నా చెప్పాలా వద్దా ఇలా నాలో నేను తర్కించుకుంటూ ఉండగా కొంతసేపటి తర్వాత ముఖ్యమంత్రి ఆ గదిలోకి ప్రవేశించారు నేను లేచి నమస్కారం సార్ అనే లోపల ఆయన పలకరించి కూర్చోండి అంటూ తను ఓ సోఫాలో కూర్చున్నారు ఆయనే సీరియస్గా సంభాషణ ప్రారంభించారు ప్రసాద్ గారు మీ గురించి చాలా విన్నాం ఏమని సార్ మంచిగానా చెడుగానా రెండు రకాలుగాను విన్నాం సార్ మంచిగా వేం విన్నారని తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు మీక అభ్యంతరం లేకపోతే నా గురించి చెడు ఏం విన్నారో చెబితే అన్నాను అన్నాను కానీ ఏం వినాల్సి వస్తుందో అన్న గూగుల్ మాత్రం పోలేదు క్షణకాలం కళ్ళు మూసుకుని తిరుమల శ్రీనివాసుని తెలుసుకున్నాను అక్కడి నుంచి ముఖ్యమంత్రి రామారావు గారి సంభాషణ ధోరణలో మార్పు వచ్చింది ఆయన భాష మర్యాదపూర్వకంగానే ఉన్న ప్రశ్నలు పదునుగా సూటిగా నిష్కర్షగా ఉన్నాయి మీరు మూడు పెద్ద నేరాలు చేశారని మా దృష్టికి వచ్చింది మీ మీద మాకు వచ్చిన ఫిర్యాదుల్లో మొదటిది మీరు టీటీడీ నిధుల్లోంచి లక్షల రూపాయల్ని వేలాది బ్రాహ్మణులకు ధారాదత్తం చేశారట కదా ఈ ప్రశ్న వింటూనే నాకు నవ్వు వచ్చింది నవ్వు ఆపుకుని నేను ఈ వివరణ ఇవ్వచ్చా సార్ అని అడిగాను తప్పకుండా ఈ ఆరోపణ కొంత నిజం నా హయాంలో టీడీ అమలు చేసిన కొన్ని పథకాల వల్ల బ్రాహ్మణులు లబ్ధి పొందారు శ్రీ రామారావు చివాలను తలెత్తిన వంక నిశితంగా చూస్తున్నారు వేదరక్షణ శాస్త్ర రక్షణ అనే రెండు పథకాలు నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ప్రవేశపెట్టాం ఎవరైతే పన్నెండు పదహారు సంవత్సరాల పాటు నిర్విరామంగా వేదాధ్యయనం చేసి ఘనాపాఠీలుగా క్రమపాఠీలుగా గుర్తింపు పొంది ఉన్నారో అలాంటి వేద పండితులు తమకు సమీపంలోని ఆలయంలో సమాజ సంక్షేమం కోసం రోజుకి ఎనిమిది గంటల వంతున వేదపారాయణ చేసిన పక్షంలో వాళ్ళకి నెలకి ఆరు నుండి ఎనిమిది రూపాయల వరకు గౌరవ వేతనాన్ని టీటీడీ చెల్లిస్తుంది అయితే ఈ పథకాన్ని కంచి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టీటీడీ అమలు చేసింది ఇలాంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం అదే మొదటిసారి నేను టీటీడీలో చేరడానికి రెండు మూడేళ్ల క్రితమే ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టాలనే ప్రయత్నం జరిగింది అప్పటి రాష్ట్ర కూడా ఆ పథకాన్ని ఆమోదించింది అయితే ఆ పథకం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ ఆధ్వర్యంలో అమలు జరగాల్సి ఉంది ఏ కారణం వలనో వాళ్లు అమలు చేయలేక దాన్ని టీటీడీకి అప్పగించారు ఇందులో నేను చేసిన నేరం ఏమన్నా ఉందంటే అది ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని యత్నించడమే అంటూ ఆగాను రామారావు గారు ఆలోచనగా ఓహో అన్నారు అన్నట్లు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సార్ అలా ఈ వేదరక్షణ శాస్త్ర రక్షణ పథకాల క్రింద నెలకి ఆరు వందలు ఎనిమిది వందల రూపాయల గౌరవ వేతనాలు పొందడానికి అర్హులైన ఘనాపాఠీలు క్రమపాఠీల సంఖ్య వేలల్లో లేదు సార్ వాళ్లంతా కలిపి మూడు వందల డెబ్బై మంది ప్రభుత్వ ఉద్యోగాలలో పదో క్లాసు కూడా చదవని ప్యూను నెలకు రెండు వేలు సంపాదించుకుంటుంటే పదహారేళ్ల పాటు నిరంతర సాధన ద్వారా వేదాలను అభ్యసించడం అంటే ఇంచుమించు ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం లాంటిది అలాంటి పండితులు ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటల చెప్పిన సమాజ శ్రేయస్సు కోసం తమ కంఠ నరాలు దిగిపోయేలా ఉచ్చ స్వరంలో వేద పఠనం చేస్తే వాళ్ళకి మేమిచ్చింది ఆరు వందలు లేదా ఎనిమిది రూపాయలు అది నెలసరి గౌరవ వేతనమే ఇదంతా రికార్డ్స్లో ఉంది సార్ మీరు తెప్పించి చూడవచ్చు మీ దృష్టికి వచ్చిన నేరం ఇదే అయినట్లయితే ఆ పథకం అమలు చేసిన నేరస్తుంది నేనే ముఖ్యమంత్రిలో ఏ మార్పు లేదు అంటూ తల పంకించి నేను చేసిన రెండో నేరం గురించి అడిగారు మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యామ్ నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ నిబంధనలని కాంట్రాక్టర్లకు అనుకూలంగా సవరించేసి లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారని విన్నాం ఈ ప్రశ్నతో నాకు కొంచెం కొంచెం అర్థమవుతోంది నా మీద అసూయతోనూ అక్కస్సుతోనూ ఎవరో మహానుభావుడు ఒక పథకం ప్రకారం అవినీతి ఆరోపణల చిట్టా తయారు చేసి ముఖ్యమంత్రికి అందించాడు అది నేను ఇండియాలో లేని సమయంలో ముఖ్యమంత్రి లేవనెత్తుతున్న అంశాల్లో ప్రతి దానికి వాస్తవాన్ని వక్రీకరించడానికి కావలసినంత మసాలా ఉంది ఈ పాపనాశనం డ్యాం కథ ఇంతే పంతొమ్మిది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేరే నాటికే పాపనాశనం డ్యాం కట్టడానికి ప్రాజెక్టు ఖరారైపోయింది ఇంజనీర్ల కమిటీ తయారు చేసిన ఎస్టిమేట్ల ప్రకారం టెండర్లు పిలిచారు బొంబాయికి చెందిన హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారి టెండర్ ఎంపికైంది ఆ ప్రకారం పాపనాశనం డ్యామ్ నిర్మాణం బాధ్యతను హెచ్సికి అప్పగించారు ఆ కంపెనీ వాళ్ళు డ్యాం నిర్మాణానికి అవసరమైన యంత్ర లేబర్ని ప్రాజెక్టు స్థలంలోకి చేర్చి పని ఆరంభించబోయే సమయంలో మరో ఆలోచన వచ్చి ఈ డ్యాం నిర్మాణం మరో నూరు నూట యాభై దిగువలు చేసినట్లయితే డ్యామ్లో నీట్ స్టోరేజ్ కెపాసిటీ మూడు రెట్లు పెరుగుతుందని ఒక్కసారి డ్యామ్ నిండితే మరో రెండు మూడేళ్ల వరకు తిరుమల అవసరాలకు సరిపోతుందని సూచించారు దాంతో హెచ్సిసి వాళ్లని పని ఆపవలసినదిగా టీటీడీ ఆదేశించింది పని ఆగిపోయింది ఈలోగా ఇంజనీర్ల కమిటీ మళ్లీ ఈ కొత్త ప్రతిపాదన కూడా అధ్యయనం చేసి ఇది సాధ్యపడే విషయమేనని ఇలా ప్రాజెక్టుకి స్థల మార్పిడి జరగటమే తిరుమలకు శ్రేయోదాయకమని తేల్చారు ఇది జేలేసరికి హెచ్సిసి వాళ్ల డ్యాం నిర్మాణం పని ఆపేసి కూర్చుని మూడున్నర మాసాలు అవుతోంది సరే డ్యామ్ని కిందకి జరిపి అందువల్ల కొంత ఖర్చు పెరుగుతుంది అంటే ఎస్టిమేట్లు మారుతాయి అలా ఎస్టిమేట్లు మారితే నిబంధనల ప్రకారం కొత్తగా టెండర్లు పిలవాలి మరి అప్పటికి మూడు నెలలుగా యంత్రాలని కార్మికులను తెచ్చిపెట్టుకుని కూర్చుని హెచ్సి ఏం చేయాలి వాళ్ళతో కుదుర్చుకుని అగ్రిమెంట్ రద్దు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కోర్టుకు వెళ్ళి తమకు టీటీడీ ఎలా నష్టం కలిగించిందో వివరిస్తూ ఒక పిటిషన్ వేసి మొత్తం డ్యామ్ నిర్మాణం మీద స్టే తీసుకువస్తే అప్పుడు టీటీడీకి ఎంత నష్టం రావలసిన డ్యామ్ సకాలంలో రాకపోవడం వల్ల యాత్రికులకు కలబోయే అసౌకర్యం ఎలాంటిది ఈయల్ ఇటికేషన్ మూలంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి ఎంతకాల వ్యయం పంతొమ్మిది వందల డెబ్బై ఈ మీమాంస జరుగుతున్న సమయంలో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాను వెళ్లిన రెండు మూడు నెలల్లోనే ఈ పాపనాశనం డ్యాం వ్యవహారం క్షుణ్ణంగా సమీక్షించాను తరచూ తిరుమల తీవ్రమైన నీటి కొరతకు గురవుతున్న నేపథ్యంలో ఈ డ్యాం నిర్మాణం సత్పరం పూర్తి చేయాలంటూ ఇంజనీర్ల కమిటీ చేసిన సూచన కూడా పరిశీలించాను ఈ వాస్తవ పరిస్థితిని పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీ ముందు పెట్టాను వాళ్ళు తిరుపతి కొండ మీద నీటి కొరత యాత్రికుల సమస్య బాగా అర్థం చేసుకున్న వాళ్లు రావడంతో ఏమాత్రం జాప్యం జరగకుండా పాత కాంట్రాక్టర్ చేతనే కొత్త స్థలంలో డ్యాం నిర్మాణం చేయించాలని నిర్ణయించారు ఆ మేరకు కాంట్రాక్టర్ ఆదేశాలు ఇమ్మన్నారు నేను ఇచ్చేశాను ఓ పక్క డ్యామ్ నిర్మాణం జరుగుతుండగా డ్యామ్ ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం వల్ల రేట్ల గురించి చర్చించడానికి ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్లతో ఒక కమిటీ వేశాం ఈ కమిటీ తన రిపోర్ట్ ని టిటిడి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ముందు పెట్టాలని ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాలని అనుకున్నాం ప్రభుత్వం ఆమోదం వచ్చాకనే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని అంతవరకు పాత రేట్ల ప్రకారమే డ్యాం నిర్మాణపు బిల్లులు చెల్లించడం జరుగుతుందని నేను హెచ్సి వాళ్లకి స్పష్టం చేశాను వాళ్ళు కూడా ఈ డ్యాం నిర్మాణం ఒక దైవ కార్యంగా భావిస్తూ ఆ షరతుకు అంగీకరించే పని ఫలితంగా రెండు సంవత్సరాల కాలంలో పూర్తి కావలసిన డ్యాం నిర్మాణం కేవలం ఏడునార్థం కాలంలోనే పూర్తయింది అంతే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది ఈ కథంతా ముఖ్యమంత్రి రామారావు గారికి పోసగుచ్చినట్లు వివరించాను సార్ నా చొరవ కారణంగా పని నిలిచిపోకుండా లిటిగేషన్లలో పడకుండా అతి వేగంగా రికార్డు టైంలో గుర్తయింది అయినా డ్యాంక్ సంబంధించిన రేటు కాంట్రాక్ట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్ లో ఉంది ప్రభుత్వం ఆమోదిస్తేనే ఆ సవరించిన రేట్ల ప్రకారం అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లించడం జరుగుతుంది ఇంతకు మించి ఇప్పటి వరకు ఒక్క నయా పైసా కూడా ఆ కాంట్రాక్టర్ కి అదనంగా చెల్లించలేదు సార్ పని నిలిచిపోకుండా చూసి రికార్డు టైంలో డ్యాం నిర్మాణం పూర్తి చేయించడమే పాపనాశనం ప్రాజెక్టు విషయంలో జరిగిన పాపం అని మీరు భావించే పక్షంలో ఆ నేరం చేశాను ఈ జవాబు తర్వాత కొన్ని క్షణాల మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది రామారావు గారు అక్కడితో ఆపలేదు మరి శ్రీనివాసుడికి వజ్ర కిరీటం చేయించే సాకుతో మీరు వజ్రాలు స్వాహ చేసిన విషయం ఏమిటి కస్టమ్స్ వజ్రాలు వద్దని ప్రైవేటుగా వజ్రాలు కొన్నారట కదా మీ ఇంటి మీద దాడి చేస్తే మీ పరుపుల్లోనూ తలగడల్లోనూ వజ్రాలు కుప్పలు తెప్పలుగా దొరుకుతాయంటున్నారు ఈసారి నేను నవ్వు ఆపుకోలేకపోయాను నేను నవ్వటం చూసి ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు కానీ నేను నవ్వకుండా ఉండలేకపోయాను ఎందుకంటే ఆ వజ్ర కీరీటం విషయంలో వజ్రాల కొనుగోలుకి హాలండ్ వెళ్ళి వజ్రాల మొహం చూసే అవకాశం రాకుండానే నాకు టీటీడీ నుంచి బదిలీ అయిపోయింది వజ్రాలు కొనుగోలులో పాల్గొనే అవకాశం నా తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కుమారస్వామి రెడ్డికి దక్కింది ఇప్పుడు సంజయ్ ఇచ్చుకునే మహద్భాగ్యం నాకు దక్కింది ఏ స్వామి వారి విగ్రహానికి అలంకరింపజేయడం కోసం ఈ వజ్ర కిరీటాన్ని డిజైన్ చేయించానో ఆ స్వామిని ఒక్కసారిగా తలుచుకుని జరిగిందంతా యథాతథంగా వివరించాను తిరుమల వెంకటేశ్వరుడికి వజ్ర కిరీటం చేయించే కార్యక్రమం నేను రూపొందించిన మాట ఆ వజ్ర కిరీటానికి కొన్ని వేల వజ్రాలు కావాలి కిరీటానికి డమ్మీ మోడల్స్ తయారు చేయించాం నిజమైన వజ్ర కీరీటన్ తయారీకి ఎస్టిమేట్లు తయారు చేయించడమే కాక కిరీటంలోకి వజ్రాలను బహుచాక్యచక్యంగా పొదిగే నిపుణుల్ని కూడా ఎంపిక చేశాం ఆలయం లోపలే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కిరీటంలోకి వజ్రాలు పొదిగే పనిని పర్యవేక్షించడానికి జ్యువెలరీ నిపుణులతో ఒక కమిటీ వేశాం ఇక మిగిలిందల్లా వజ్రాలు సేకరించడమే ఆ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరుమల వస్తే ఆవిడకు కూడా ఈ మోడల్స్ చూపించి వజ్రాలను దొంగ రవాణా చేస్తుంటే పట్టుకున్నప్పుడల్లా కస్టమ్స్ శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకునే వజ్రాలు చాలా ఉంటాయని వాటిలోంచి కొన్ని వజ్రాలు స్వామి కిరీటానికి ఇప్పించవలసిందని ఆమెను అభ్యర్థించాను ఈ వజ్రాల వ్యయం మొత్తాన్ని టీటీడీ భరిస్తుంది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నా కోరిక వింటూ అక్కడికక్కడే తన ప్రైవేట్ సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేశారు రోజులు కూడా గడవకు మునిపే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అలా ఉత్తర్వులు జారీ అయిన వారం రోజుల్లోనే ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కృష్ణస్వామి రావు సాహెబ్ నాకు తెలిఫోన్ చేసి కస్టమ్స్ శాఖ స్వాధీనం చేసుకున్న స్మగుల్డ్ వజ్రాలను స్వామి వారి కిరీటానికి వాడకండి ప్రసాద్ అంటూ హెచ్చరించారు అదేమిటి మొన్న మొన్న ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఆ కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వజ్రాలు వాడద్దు అంటున్నారు అని ఆశ్చర్యపోయాను ఇలా జరిగిందంతా చెప్తుండగా ఇక్కడికి వచ్చేసరికి నా గొంతు తడారిపోయింది ఎక్చూసి మీ అంటూ మంచినీళ్ళు తాగాను రామారావు గారు ఉండబట్టలేక ఎందుకు కస్టమ్స్ వారి వజ్రాలు వాడద్దు అన్నారు అంటూ ఉత్కంఠతో అడిగారు రావు సాహెబ్ గారు చెప్పింది ఏమిటంటే సార్ స్మగ్లర్లు వజ్రాలను చాలా వరకు మర్మాంగాల్లో దాచి స్మగ్లింగ్ చేస్తుంటారు అంచేత అలా అపవిత్రమైన వజ్రాలని అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీనివాసులు శిరస్సుపై కిరీటంలో అలంకరింపజేయడం మంచిది కాదేమో ఆలోచించండి అన్నారు ఇది ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళిందని వారు కూడా వద్దన్నారని అన్నారండి ఓ అలాగా అంటూ ముఖ్యమంత్రి ఎంటి రామారావు గారు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నారు ధ్యానం చేసినట్లు అనిపించింది నేను ఆగిపోయాను నేను ఆగిపోయాను ఆయన కళ్ళు తెరవగానే మిగతా కథ వివరించాను అలా స్మగుల్డ్ వజ్రాలు వాడొద్దని రావు సాహెబ్ గారు చెప్పాక నేను దిగులు ఏం చేయాలో తెలియక మీరే ఏదో పరిష్కారం సూచించండి అని అడిగాను ఎందుకంటే వజ్రాలు ఎంపిక చేసి బేరం ఆడి కొనుగోలు చేసే అనుభవం నైపుణ్యం టీటీడీకి లేవు నా వాదన విన్నాక రావు సాహెబ్ గారు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు ఢిల్లీలో ప్రధానమంత్రి సెక్రటరీ చొరవ తీసుకుని భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ డైమండ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్తో సమావేశం ఏర్పాటు చేశారు ఆ చర్చల్లో శ్రీనివాసుడి కిరీటానికి టీటీడీ తరఫున వజ్రాలు కొని ఇచ్చేందుకు హిందుస్థాన్ డైమండ్ కార్పొరేషన్ అంగీకరించింది ఆ అంగీకారం ప్రకారం పూర్తి పారదర్శకత పాటిస్తూ వజ్రాలు ఎంపిక చేయాలి ఎంత సమగ్రంగా ప్రతి వజ్రానికే నాణ్యత పరీక్ష జరగాలి వాటి నాణ్యతని విలువని థర్డ్ పార్టీ చేత ఎలా మదింపు చేయించాలి ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి ఆరంభించి ఎక్కడ దాకా చేయించాలి రవాణాలో భద్రతా చర్యలు ఎలా ఉండాలి వగైరా అన్ని అంశాలని క్షుణ్ణంగా చర్చించి ఖరారు చేయడం జరిగింది సార్ ఈ ఏర్పాట్లు ఎంత సమగ్రంగా పకడ్బందీగా జరిగాయంటే ఎవరన్నా ఒక వజ్రం సొంతం చేసుకోవాలన్నా రేటు మార్చాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సార్ నిపుణుల కమిటీలో మెంబర్గా వచ్చేసరికి నాకు టీటీడీ నుంచి బదిలీ అయిపోయింది ఆ రకంగా వజ్రాలను నేను కళ్ళతో చూసే అవకాశమే లేదు ఒకవేళ నాకు అలాంటి అవకాశం వచ్చినా దేవుడి సొమ్ములో వజ్రాలు అపహరించి వాటితో తలగడలు పరుపులు నింపుకోవాలని తుచ్చమైన ఆలోచనలు నాకు లేవు అలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ రాకూడదని శ్రీనివాసు ప్రార్థిస్తున్నాను ఇలా అంటున్నప్పుడు అంతవరకు నాలో అణగదొక్కబడిన ఆవేశం ఉప్పొంగుతుంది నా నిజాయితీ ప్రశ్నించబడింది నా చిత్తశుద్ధి శంకించబడింది ఏ స్వామిని నమ్ముకుని నాలుగేళ్లు టీటీడీలో సేవలు చేశానో ఆ స్వామి పేరుతో నేను వజ్రాలు దోచుకున్నానని ఆ స్వామి సొమ్ముని నేను వేద పండితులకు విరజిమ్మానని నేరాలు మోపారు అవినీతి చిట్టాలు లెక్కించారు అప్పటికే రామారావు గారు ప్రశ్నలు వేయటం ఆపి ఆలోచనలో పడిపోయారు కానీ నాలో రక్తం సలసలా మరిగిపోతుంది అసలు జరగని నేను చేయని నేరానికి నన్ను నేరస్తుడిలా చిత్రీకరిస్తున్నాను ఒక్కసారిగా తిరుమల ఆలయంలో శ్రీనివాసుడు ముందు మోకరెళ్లి స్వామి నాకెందుకు ఈ శిక్ష అంటూ మొరబెట్టుకున్న భావనతో కళ్ళు మూసుకున్నాను ఆ దివ్య రూపం నుంచి ప్రసరిస్తున్న కాంతి కిరణాలు నాకు సోకినట్లు అనిపించింది అంతే భళ్ళున నాలో ఆవేశం కట్టలు పెంచుకుంది ఒక్కసారిగా లేచి నిలబడ్డాను సార్ మీకు నా గురించి ఎవరెవరు ఏం చెప్పారో నాకు తెలియదు తెలుసుకోవాలన్న తాపత్రయం నాకు లేదు టీటీడీలో పనిచేసినంతకాలం ప్రతిక్షణం నాలో ప్రతి అణువు ఆ స్వామి సేవకే అంకితమయ్యాయి ఏం చేసినా స్వామి ప్రేరణతోనే చేశానని చేసిన ప్రతి పని ఒక సదాశయంతోనే చేశానని స్వార్థరహితంగా పనిచేశానని నా మనస్సాక్షికి తెలుసు ఆ తెలుసు నేను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదు మంచి పనులు చేయాలి అని స్వామి నుంచి నాకు ప్రేరణ కలిగినప్పుడల్లా అది నా విచిక్త ధర్మంగా భావించి చేశానే తప్ప గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి ఆలోచించలేదు మీకు ఎవరెన్నెన్ని ఆరోపణలు చేసినా మీరు నా మీద ఎన్ని వందల విచారణ జరిపించినా నా చిత్తశుద్ధిని నిజాయితీని ఆ శ్రీనివాసులు ఆమోదించినంతకాలం ఈ గవర్నమెంట్ నాలో ఒక్క వెంటర్ కూడా కదలించలేదు ప్రతి పనిలో ప్రతి ఆలోచనల్లో ప్రతి కదలికలో ఆ స్వామిని చూశాను ఏం చేసినా ఏం చేయగలిగినా ఆయనే చేయిస్తున్నాడని నమ్మాను నేను నేరస్తుణ్ణి అని ఈ మాటలు చెప్తున్నప్పుడు నా కంఠం గాద్గతమైపోయింది ఆ ఉద్వేగంలో నాకు తెలియకుండా నా కళ్ళ వెనబడి కన్నీళ్లు కారిపోతున్నాయి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది కూడా స్వామి ప్రసాదమే అనుకుంటాను దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు రామారావు గారు నన్ను అలా చూస్తేనే ఒక్కసారిగా నిర్ఘంతపోయారు క్షణాల్లో తెప్పరెళ్ళి లేచి నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు పట్టుకుని అనునయంగా మాట్లాడుతూ ప్రసాద్ గారు ఏమిటిది స్థిమితపడండి అన్నారు నా భుజాల మీద చేయి వేసి ప్రసన్నత వదనంతో నా మొహంలోకి చూస్తూ మేము అడిగినవన్నీ మీ మీద మాకున్న అభిప్రాయాలని చెప్పలేదే మా దృష్టికి ఎవరో తీసుకొచ్చిన ఆరోపణలు పరిపాలనకి నేను కొత్త ఎవరినో అక్కడిని నమ్మాలి కదా మీ గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పారు నేను రాజకీయాల్లోకి రాకముందు టీటీడీలో మీ పనితీరుని చూసి ముద్దులైన వాళ్ళలో నేను ఒక ఆయన ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసరికి ఆరోపణలు వినకుండా ఉండలేము ఇలా అంటూ ఆయన కందిమల్లాయ్యపల్లిలో వారి చిత్రం వీరబ్రహ్మేంద్ర షూటింగ్ సమయంలో తగిన గెస్ట్ హౌస్ ఏమీ లేక ఇబ్బందులు పడుతుంటే వారి తరఫున అప్పటి మంత్రి శ్రీ బీవీ మోహన్ రెడ్డి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయడం నేను వెంటనే చొరవ తీసుకుని కందిమల్లాయ్యపల్లిలో నిర్మాణంలో ఉన్న టీటీడీ సత్ర నిర్మాణాన్ని ఆగ మేఘాల మీద జరిపించి ఏడాది కాలంలో పూర్తి కావలసిన దాన్ని రెండు నెలల్లో పూర్తి చేయించి షూటింగ్ అవసరాలకు అద్దెకివ్వడం విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఇంకా నా ఉద్వేగం తగ్గలేదు అది గమనించి రామారావు గారు మరోసారి నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ ఈ ఆరోపణలన్నీ మేము నమ్ముతున్నాం అయితే మీకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచి విచారణకు ఆర్డర్ చేయడం కన్నా ముందుగా ఒకసారి మీతో నేను మాట్లాడి మీ వాదన వినాలని మా సెక్రటరీల మోహన్ కందా బెనర్జీ పదే పదే నాకు సలహా ఇచ్చారు అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకున్నాం మా సందేహ నివృత్తి చేసుకోవాలనుకున్నాం మరోసారి నా కళ్ళు జమ్మగిల్లాయి ఈసారి రామారావు గారి నిష్కల్మషమైన మాటలు విన్నందుకు అయినా సరే నేను ఊరుకోకసారి మీరు నా మీద విచారణ జరిపించి మీరు సంతృప్తి చెందాకే నాకు పోస్టింగ్ ఇవ్వండి పోస్టింగ్ కన్నా అపవాదుల నుంచి బయటపడమే నాకు ముఖ్యం రామారావు గారు చిరునవ్వు నవ్వారు మరోసారి భుజం తట్టి విచిత్రం మరో గంటలోనే నాకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి నేను ఇంగ్లాండ్ వెళ్ళక ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులోనే మళ్లీ వేశాను ఇంకా విచిత్రం ఏమంటే మరో రెండు మాసాలకే ముఖ్యమంత్రి నన్ను పిలిపించి రాజధానిలో వెలువడే మ్యాగ్జైన్లో నా మీద ప్రచురితమైన ఆరోపణల వ్యాసం ఆధారంగా విచారణ జరిపించాల్సి వచ్చిందని అయితే ఆ విచారణలో ఆ ఆరోపణలన్నీ సత్య దూరాలని తేడతెల్లమైందని చెప్పి అభినందించారు అప్పుడే ఆయన నన్ను సమాచార పౌర సంబంధాల చలన చిత్రాభివృద్ధి సాంస్కృతిక శాఖల కమిషనర్గా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖలలో ఎక్స్ఎఫ్షియో సెక్రటరీగా కూడా నియమించారు ఆ నియామకం రోజు చీఫ్ మినిస్టర్ నాతో అన్న మాటలు ప్రసాద్ గారు మేము మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం మా వ్యక్తిగత ప్రతిష్ట కారణంగా అధికారంలోకి వచ్చాం మా ఇమేజ్ బాగున్నంత కాలమే అధికారంలో కొనసాగుతాం అందుకే మా ఇమేజ్ని కాపాడే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను మూడు మాసాల క్రితం ఆరోపణల పర్వంలో అదా పాతాళానికి కుంగిపోయాను ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మీయతా భావాలతో అందరం అధిరోహిస్తున్నాను ఎంతలో ఎంత మార్పు మరి మూడు మాసాల క్రితం జీవితం మీద విరక్తి పుట్టేటంత దైన్యానికి ఎందుకు గురయ్యాను ఆ స్వామి సేవలో ఎక్కడన్నా ఏదన్నా లోపం జరిగి దానికి అది శిక్షేమో